శ్రీ శ్రీ శ్రీ విద్యారణ్య గురుదేవుల రచితమైన శ్రీ వేదాంత పంచదశి చిత్ర దీపం ఆరో ప్రకరణంలో రెండు వందల అరవై రెండవ తెలుసుకున్నాము అప్రవేశ్య చిత్మానం పృథక్ పశ్చన్నహంకృతిం కోటి వస్తుని నబాధో గ్రంథి భేదత అహంకారం నందు అనగా అహంకారంతో సాక్షికి తాదాత్మ అధ్యాస చేయకుండా అహంకారమును చిరాత్మ కంటే భిన్నంగా చూస్తూ అది దృశ్యము జడము అనాత్మ ఉన్నది అని దానికి భిన్నంగా నేను సాక్షిని ఉన్నానని చూస్తూ కోటి వస్తువులను విచ్చగించినప్పటికీ కూడా సాక్షి రూప ఆత్మకు గాని మరి బోధరూప మోక్షమునకు గాని ఏమి లేదు అని చెప్పుకున్నాం నిన్న పోతూ పోతూ శ్రీ జగద్గురు శంకరాచార్యుల వారి యొక్క వాక్య సుదా శ్లోకాన్ని టిప్పణ రూపంలో తెలుసుకున్నాం అహంకారమునకు చిదాభాసునికి అహంకారమునకు దేహమునకు అహంకారమునకు సాక్షికి తాదాత్మ అధ్యాస ఉంటుంది అందులో అహంకారానికి చిదాభాసానికి అహంకారానికి దేహానికి ఏ తాదాత్మ్య అధ్యాసం అది జీవులకు అనర్థము కాదు మరి ఏమిటి అంటే సాక్షికి అహంకారానికి ఏదైతే తాదాత్మ అధ్యాస ఉన్నదో అదే చిడ గ్రంథి అనబడుతుంది అదే జన్మవన రూప సంసారానికి అనర్థానికి హేతు జ్ఞానికి ఈ సాక్షి అహంకారాలకు ఏదైతే తాదాత్మ్య అధ్యాస ఉన్నదో అది విచ్ఛిన్నమైనందువలన అతనికి అజ్ఞానం లేదు కాబట్టి ఇక పునర్జన్మకు హేతు లేదు అందువల్ల ఈ అహంకార చిదాభాసలకు అహంకారానికి దేహానికి తాదాత్మ అధ్యాస ఉండి కోటి వస్తువులను కోరినా గాని అతనికి ఏమి హాని లేదు ఏమి బాధకం లేదు అని చెప్పినాడు ఎందుకు సాక్షి అహంకారాలకు ఏదైతే చిజ్జడ గ్రంథి తాదాత్మ అధ్యాస ఉన్నదో ఇక జన్మకు హేతు లేదు కాబట్టి అతనికి మోక్షానికి యం బాధకం లేదు మరి సాక్షి రూప ఆత్మకు కూడా యం బాధకం లేదు అని తెలుసుకోవాలి ఇప్పుడు తొంభై ఐదో అంకం చదవండి నన్ను అధ్యాస అభావే కామానా అనుదయ స ఆరధ కర్మ వశాత్సాం ఉత్పత్తి సంభవిష్యతిహ శిష్యుడు అంటున్నాడు స్వామిజీ ఎప్పుడైతే జ్ఞాని పురుషునికి అహంకారా సాక్షులకు గల తాదాత్మ అధ్యాస విచ్ఛిన్నం అయిపోయిందో అధ్యాస యొక్క అభావం అయిపోయిందో అప్పుడు కామనలే ఉత్పన్నమయ్యేది సంభవం లేదు కామన ఎప్పుడు చేస్తాడు పురుషుడు అజ్ఞానం వల్ల కదా అజ్ఞానం చేత కామన చేస్తాడు ఇప్పుడు అతనికి అజ్ఞానం లేదు తాదాత్మ అధ్యాస లేదు ఈ కామన ఎలా ఉదయిస్తుంది అని శంక చేస్తే మనం నిన్న చెప్పుకున్న ప్రకారంగా స్థూల దేహానికి సూక్ష్మ దేహానికి కర్మజ తాదాత్మ సంబంధం చెప్పుకున్నామే ప్రారంధ కర్మ ఆ ప్రారంధ కర్మ ఏదైతే ఉందో ఈ పురుషునికి ఈ జన్మ లోపల ఈ విధమైనటువంటి సుఖ దుఃఖాలు ఇవ్వాలి అది ఈ శరీరాన్ని ఆరంభించుకుని వచ్చింది కాబట్టి ప్రారంధ కర్మ ఉన్నంత శరీరం ఉంటుంది శరీరంతో అహంకారం యొక్క తాదాత్మ్యం కూడా ఉంటుంది ఆ ప్రారంధము క్షీణించేంత అతని ద్వారా ఇత్యాదులు కలిగేందుకు అవకాశం ఉంది ఎందుకు కామ సంకల్ప విచికిత్స శ్రద్ధ అశ్రద్ధ ధృతి అధృతి హ్రీహి భీహి ఇత్యే తత్సర్వం మన ఏవా అని అంటూ గృహిక శృతి ఈ కామ సంకల్పాలు అంతఃకరణం ధర్మాలు ధర్మము ధర్మిని విడిచి ఉండదు ప్రారంధం ఉన్నంత వరకు శరీరం ఉంటది శరీరం ఉన్నంత వరకు జీవించి ఉన్నంత వరకు సూక్ష్మ శరీరం కూడా స్థూల శరీరంతో తదాత్మే ఉంటది మరి వరకు సూక్ష్మ శరీరం ఉంటుందో అంతవరకు కామనలు కలుగుతూనే ఉంటాయి ఇచ్చా కోరికలు మొదలైనటువంటి ఉంటే ఉంటాయి అంతఃకరణ ధర్మం ఉన్నాయి అందుకని మరణించేంత కామ సంకల్పాదులో ఆగవు ఎందుకు అంతఃకరణ ధర్మాలు అవి కలుగుతూనే ఉంటాయి ఎందుకు కలుగుతాయి అతనికి చిజడ గ్రంథి లేదు కదా అధ్యాస లేదు కదా అంటే ప్రారంధం ఉంది కదా ప్రారంధవశాత్ దేశాం ఉత్పత్తి సంభవిష్యతి ప్రధవశాత్ జ్ఞానికి కూడా కోరికలు ఉదయించేది సంభవం ఉన్నది కానీ ఆ కోరికలు ఉదయించినా అహంకార సాక్షికి భేదగ్రహణ చేశాడు కాబట్టి తాదాత్మ అధ్యాస విచ్ఛిన్నమైంది కాబట్టి అతనికి పునర్జన్మ అంటూ లేదు అసక్తి రణ భిస్వంగ పుత్రధార గృహాది నిత్యం చమచేత్తత్వం అని భగవంతుడు చెప్పిన ప్రకారంగా ఆసక్తుడయి వ్యవహారం చేస్తూ ఉంటాడు ఆసక్తి పూర్వకంగా కాదు కోరికరు ఉదయించేది ఆగవు ప్రారంధం ఉంది ఉదయించినా గాని వాటి ఎందు విషయాలను అనుభవించాడు ఒక లీలగా అనుభవిస్తూ ఉంటాడు అందుకని అహంకార సాక్షికి ఏదైతే తాదాత్మ్య అధ్యాస ఉండనో అది లేనప్పటికీ కూడా కామనలు ప్రారంధవశాత్తు ఉదయించేది సంభవిస్తుంది రెండు వందల అరవై మూడో శ్లోకము గ్రంథి భేదే ప్రారంధ దోషత బాహుళ్యా ప్రారంధ దోషత గ్రంథిభేదే అంభావ్య ప్రారంభమైనటువంటి దోషము చేత గ్రంథి భేదం కూడా గ్రంథి విచ్ఛిన్నమైనప్పటికీ కూడా అహంకార సాక్షులకు ఏదైతే గ్రంథి ఉండను ను ఆ అహంకారమే నేను నేనే అహంకారం అనేటువంటి తాదాత్మ అధ్యాస ఏదైతే ఉండను అది భేదింపబడినప్పటికీ కూడా ప్రారంధం అనేటువంటి దోషం చేత ఇచ్చాహ సంభావ్యా ఇచ్చా అంటే కోరిక మొదలైనటువంటి కలుగుతాయి జ్ఞానికి కూడా ఏ విధంగా ఇప్పుడు నీవు నా సహవాసంలో ఉండి ఇంత అధ్యయనం చేసి కూడా స్వామిజీ నాకింకా నిశ్చయమైతే లేదు ఇంకా విశ్వాసం కుదురతలేదు అద్వైత నిష్ఠ కలుగుతలేదు అని నువ్వు అన్నావే ఎందుకన్నావు చెప్పు అది నీ ప్రారంధం నీ పాపం పాప రూప ప్రారంధం ఉన్నది కాబట్టి ఇంకా నిశ్చయం అయితే లేదు ఎందుకు కూడా పాప బాహుళ్య అసంతోషవ ఇంకా నీకు సంతోషం కలుగుతలేదు ఎందుకు ప్రారంధం అనే దోషం పాప ఉన్నది నీకు అట్లే నానికి కూడా గ్రంథి కూడా ప్రారంధ దోషం వల్ల ఇంకా అతనికి శరీరం ఉన్నంత వరకు సహజ తాదాత్మ సంబంధ రూపమైనటువంటి అహంకార చిదాభాసములకు మరియు కర్మజ తాదాత్మ రూపమైనటువంటి అహంకార దేహాదులకు ఏదైతే సంబంధం ఉంటుందో అది శరీరం ఉన్నంత వరకు జీవదవస్థ ఉన్నంత వరకు ఉంటది కాబట్టి మరి ప్రారంభం కూడా ఉన్నది కాబట్టి దాని యొక్క బలము చేత జ్ఞానికి కూడా ఇత్యాదులు కలుగుతాయి కోరికలు కలుగుతాయి అయితే కోరికలు కలిగినా అతనికి వాటియందు ఎందు అభినవేశం ఉండదు తాదాత్మ అభిమానం ఉండదు లీలగా ఉంటాడు అత్ర దృష్టాంత మాహా ఈ విషయంలో శిష్యుని దృష్టాంతమే ఇచ్చినాడు గుద్వా అపి అసంతోషో యథాతవా నువ్వు నా దగ్గర ఇన్ని రోజుల నుంచే అధ్యయనం చేస్తున్నావు ప్రత్యేక తత్వ వివేకం మొదలుకొని చిత్ర దీపం వరకు ఇన్ని రోజులుగా నా సహవాసంలో ఉండి ఆత్మతత్వాన్ని ఇంతగా నేను చెప్తూ ఉంటే విన్నావు కూడా ఇంకా నాకు నిశ్చయం అయితే లేదు నాకు ఇంకా సంతోషం అయితే లేదు అంటున్నావే అవట్లనే ఎందుకు అట్లు నీకు ఎందుకు అట్లయితుంది అని అంటే ప్రారంధం అనేది పాప బాహుళ్యం ఉండదు అట్లే జ్ఞానికి కూడా ప్రారంభ దోషం చేత ఇత్యాదులు కలిగేందుకు అవకాశం ఉంది అని శిష్యున్నే దృష్టాంతంగా పెట్టి శిశువునికే బోధిస్తున్నాడు తొంభై తొమ్మిదవ అంకం చూడండి అధ్యాసా అభావే అహంకార ఇచ్చాదేహే అబాధకత్వం దృష్టాంత ద్వయ ప్రదర్శన విషదయతి అహంకార అధ్యాసము లేనప్పటికీ కూడా అంతఃకరణలో కలిగేటువంటి ఇచ్చాదులకు ఏం బాధకం లేదు అని రెండు దృష్టాంతాల చేత చెప్తున్నాడు అహంకార గతాద్యేహి దేహ అవ్యాధ్యాది విస్త వృక్షాది జన్మ నా సేరవ చదురూపాత్మని కింభవేత్డు మన యొక్క దేహాలి సంఘాతం కంటే భిన్నంగా వృక్షలు లతలు గుల్మాలు ఔషధులు వనస్పతులు అవి అంకురిస్తున్నాయి ఉత్పన్నమవుతున్నాయి నష్టమవుతున్నాయి వృక్షాదుల యొక్క ఉత్పత్తి వినాశాల చేత ఈ దేహాలి సంఘాతానికి సాక్షి అయినటువంటి నీకు ఏమన్నా హాని ఉన్నదా లేదు కదా అదేవిధంగా దేహగత రోగాదుల చేత పీడింపబడినప్పటికీ కూడా వాటికి సాక్షి అయినటువంటి నీకు ఏమైనా హాని ఉన్నదా నా శరీరము సహకరించటం లేదు లేదా రోగాలు ఉన్నాయి దుఃఖం కలుగుతుంది అని నువ్వు వాటిని చూస్తున్నావు తెలుసుకుంటున్నావు ఆ తెలుసుకునే నీకు ఆ దేహంతో గాని ఆ రోగాదులతో గానీ రోగాదుల వల్ల కలిగేటువంటి దుఃఖంతో గాని ఏమైనా సంబంధం ఏమైనా హాని ఉన్నదా లేదు అదే విధంగా అంతఃకరణంలో ఉదయించేటువంటి కామక్రోధాదులు గాని సుఖ దుఃఖాదులు గాని రాగ గాని ప్రారంభ బలం చేత కలుగుతూ ఉంటే కూడా సుఖ కామక్రోధాదులు ఇచ్చా మొదలైనటువంటి కలుగుతూ ఉంటే కూడా వాటికి కూడా సాక్షి అనేటువంటి నీకు ఏమి హాని లేదు ఎందుకు హాని లేదు గ్రంథిభేద గ్రంథిభేదం అయిపోయింది అహంకారానికి సాక్షికి ఏమి సంబంధం లేదు అది అనాత్మ ఉన్నది నేను దానికి సాక్షిగా భిన్నంగా ఉన్నాను ఘట ద్రష్ట ఘటా భిన్న సర్వత నా గటో యథా అని చెప్పిన ప్రకారంగా ఘటాన్ని చూసేటువంటి వాడు ఘటం కంటే భిన్నంగా ఏ విధంగా ఉంటాడు ఈ అంతఃకరణం అంతఃకరణగత ధర్మాలైనటువంటి ఇత్యాదులు కామక్రోధాదులు మరి సుఖ దుఃఖాలు కూడా నేను వేరుగానే ఉన్నాను అని తెలుసుకున్నాడు ఇప్పుడు తాదాత్మ అధ్యాస విచ్ఛిన్నమైంది కాబట్టి అహంకారములో కలిగేటువంటి ఇత్యాదుల చేత కూడా సాక్షికి ఏమి బాధకం లేదు ఏమి హాని లేదు ఒకటవ అంకం యథా దేహగత వ్యాధ్యాది అహంకార సాక్షిణ బాధ నాస్తి దేహ సంబంధ రహితవాత్ యథా వృక్షాదిగత జన్మాదిభి ఏం అధ్యాస నివృత్త ఇాది అతి భావ ఏ విధంగా దేహగత అంటే దేహంలో ప్రారంభానుసారంగా కలిగేటువంటి రోగాదుల చేత పీడింపబడినప్పుడు కలిగేటువంటి దుఃఖాల చేత అహంకారానికి సాక్షి అయినటువంటి నీయందు అంటే ఆత్మకు ఏ విధమైనటువంటి బాధ లేదు అదేవిధంగా వృక్షాదుల యొక్క ఉత్పత్తి వినాశాల చేత దేహమునకు అహంకారానికి సాక్షి అయినటువంటి ఆత్మకు ఏ విధమైనటువంటి బాధకం లేదు హాని లేదు ఎందుకు దేహము చేత అహంకారం చేత గాని లేదు ఇప్పుడు లేదు అట్లే అహంకార గత చేత కూడా ఏమి సంబంధం లేదు ఇచ్చ కలగని కలగకపోని కలిగినా ఏమి హాని లేదు కలగకున్నా హాని లేదు అహంకారంతో తాళాత్మ అధ్యాసనే భేదింపబడింది అన్నప్పుడు ఇక అతనికి అహంకారంతో గాని దేహాదులతో గాని సంబంధమే లేనప్పుడు దేహాదుల్లో అహంకారాదుల్లో కలిగేటువంటి సుఖ దుఃఖాలతో కేవలం సాక్షిగా ఉంటాడంతే చూస్తూ ఉంటాడు వాటితో తాళాత్మం పెట్టుకోడు ఎందుకంటే అధ్యాస నివృత్తి అయినందువల్ల రెండవ అంకం చిదాత్మన అసంగత్వస్య ఏకరూపత్వాత పూర్వమై కామాది బాధ నాస్తి ఇది సంగతి శిష్యుడు శంకిస్తున్నాడు స్వామిజీ ఏ విధంగా ఆత్మ నిత్యము ఏకము ఏకరసము ఉన్నది ఏక రూపమున్నది మరియు అసంగం ఉన్నది మరి ఇప్పుడు వర్తమాన కాలంలో జ్ఞానం కలిగిన తర్వాత నేను అసంగుణ్ణి చిద్రూపుణ్ణి స్వయం ప్రకాశాన్ని అని ఏ విధంగా తెలుసుకున్నాడో ఇతనికి ఈ అసంగత్వాదులు ఇప్పుడే ప్రాప్తమైనాయా లేదు లేదు పూర్వం కూడా అసంగమే ఉంది ఆత్మ ఇప్పుడు అసంగమే ఉంది ఎప్పుడు అసంగమే ఉంటుంది పూర్వకాలంలో కూడా అసంగమే ఉన్నది దేహాదులతో ఏం సంబంధం లేదు భార్యాపుత్రాదులతో ఏం సంబంధం లేదు ఇప్పుడు అసంగమే ఉంది అన్నప్పుడు ఇప్పుడు జ్ఞానం కలిగిన తర్వాత కామాది ఉదయించినప్పటికీ కూడా సాక్షికి ఏమి బాధకం లేదు ఏం బాధ లేదు ఏం హాని లేదు అట్లా పూర్వం కూడా అట్లే ఉండే ఆత్మ భవిష్యత్తులో కూడా అట్లే ఉంటది మూడు కాలాల్లో కూడా ఏక రూపమై సమానంగా అసంగంగా ఉంటుంది అని ఈ విధంగా శిష్యుడు గురువు గారితో అంటే అప్పుడు గురువు గారు ఆశీర్వాదం ఇస్తున్నాడు ఏమని గ్రంథి భేదా పురాప్య ఏం ఇది చేత విస్మర అయమేవ గ్రంథి భేద తవ కృతి భవాన్ పూర్వార్థంలో ఏమన్నాడు గ్రంథి భేదాత్ పురాపి ఏం కదా తదాత్మ అధ్యాస నివృత్తి ఎప్పుడైంది ఇప్పుడు అయింది ఆశ్రయించిన తర్వాత ఇప్పుడు చిజ్ జడ గ్రంథి విచ్ఛిన్నమైంది కానీ గ్రంథి పూర్వం కూడా ఆత్మ అసంగమే ఉంది ఈ దేహాదులతో గాని అహంకారదులతో గానీ ఏమి సంబంధం లేదు అని అని అప్పుడంటే ఆయన నీకు ఎప్పుడైతే మూడు కాలాల్లో కూడా సాక్షి దేహాదులతో అహంకారముతో ఏం సంబంధం నీకు దృఢ నిశ్చయం అయింది కదా ఆ దృఢ నిశ్చయాన్ని అట్టే పెట్టుకో అంటున్నాడు ఇక ఈ బోధ ఎప్పుడు కూడా విస్మరించకు అంటాడు మూడు కాలాల్లో కూడా ఆత్మ అంటే నేను ఆత్మహీనామ స్వరూపం నేను అసంగుడు ఈ బోధ ఎప్పుడు కూడా విస్మృతి కానీయకు దీనికే గ్రంథిభేదం నాయనా గ్రంథిభేదం అంటే ఏదో కాదు మూడు కాలాల్లో నేను అసంగుడిని ఉన్నాను దేహాదులతో గాని ఆ పుత్ర భార్యాదులతో గాని అహంకారం అంతఃకరణతోగానే నాకేమీ సంబంధం లేదు పూర్వము లేకుండే ఇప్పుడు లేదు భవిష్యత్తులో ఉండబోదు ఈ దేహాలి సంఘాతంతో నాకేమి సంబంధం లేదు నేను అసంగుణ్ణి అనేటువంటి జ్ఞానం నీకు ఇప్పుడైంది కదా దాన్ని గట్టిగా నిశ్చయం చేసుకొని ఉండు దీనికే గ్రంథి భేదం అంటారు దాని చేత నీ యొక్క నీ యొక్క కళ్యాణం అయితుంది నాయన శుభం భూయాత్ అని ఈ విధంగా గురుదేవుడు ఆశీర్వాదం ఇచ్చినాడు ధన్యుడవు నాయన మూడు కాలాల్లో నేను అసంగుడు అనేటువంటి బుద్ధి ఎప్పుడు కూడా విస్మృతి కానియకు అన్నాడు నాలుగవ అంకం చూడండి ఏం విధ బోధ ఏవ గ్రంథి భేదత్వేన అస్మాభి అభిధీయ మానత్వాత్ ఇదం చోద్యం అస్మద్ అనుకూల మూడు కాలాల్లో ఆత్మ అసంగం ఉన్నది కదా అలాంటప్పుడు ఈ దేహాదులతో ఏం సంబంధం లేనిదై కామాదులతో ఏం సంబంధం లేనిదై ఉన్నది అనేటువంటి ఏదైతే బోధ నీకు అది మేము కూడా స్వీకరిస్తున్నాం మేము కూడా అదే చెప్తున్నాం నాయన దానికే గ్రంథి భేదం అని కూడా అంటారు ఆ బోధ ఎప్పుడు ఉండని నాయన ఎప్పుడు విస్మృతి కానీయకు అని ఆశీర్వాదం ఇచ్చినాడు ఆరో అంకం ఏం మీద జ్ఞాన అభావ ఏవో గ్రంథి మూడు కాలాల్లో ఆత్మకు దేనితో సంబంధం లేదు అనేటువంటి ఈ జ్ఞానం లేకపోడమే ఇదే గ్రంథి ఇంకేదో కాదు గ్రంథి అంటే మూడు కాలాల్లో ఆత్మ అసంగం ఉన్నదని తెలుసుకొని నిశ్చయించుకుంటే అది గ్రంథి భేదం ఆ జ్ఞానం లేకపోతే గ్రంథి అనబడుతుంది ఎందుకు నేను అసంగం జ్ఞానం లేకపోతే ఏం చేస్తాడు దేహాదులతో సంబంధం పెట్టుకుంటాడు అదే గ్రంథి అనాత్మతో చిదాత్మ యొక్క ఏదైతే తాదాత్మ్య అధ్యాసం ఉన్నదో అదే గ్రంథి అని చెప్పాం కదా అందుకని ఈ అసంగత్వ జ్ఞానం లేకపోవడం అనేదే గ్రంథి అంటారు నైవం జానంతి మూడా చేపరహ గ్రంథి తద్భేద మాత్రేన వైషమ్యం మూఢ బుద్ధయోహ మూఢహ ఏవం నీ చే ఆత్మ త్రైకాలిక అసంగం ఉన్నది అని విధంగా తెలుసుకుంటలేరు కదా అంటే అదే గ్రంథి నాయన అంటాడు ఇంక వేరే గ్రంథి అనేది ఏం లేదు ఇక ఈ దేహాదుల చేత ఆత్మకు ఏం సంబంధం లేదు అనేటువంటి అసంగ జ్ఞానం లేకపోవడం అనేదే గ్రంథి అనబడుతుంది గ్రంథి అనేది మరొకటి కాదు దేహాదులతో ఆత్మకు ఏమి సంబంధం లేదు అసంగం ఉన్నది ఆత్మ అనేటువంటి జ్ఞానం లేకపోవడం అనేదే గ్రంథి మరి ఏదో గ్రంథి కాదు ఎనిమిదో అంకం చూడండి నన్ను జ్ఞానిన అపి ఇచ్చా అభ్యుపగమే జ్ఞాని అజ్ఞానినోహో కుత వైలక్షణ్యం ఇత్యాశంక్య గ్రంథి భేదాతి రేఖేన నా కుత అపి ఇత్యాహ స్వామిజీ జ్ఞానికి అజ్ఞానికి ఇద్దరికి సమానంగానే ఇత్యార్థులు కలుగుతాయి ఇప్పుడు జ్ఞానికి కూడా ఇత్యార్థులు కలుగుతాయని మీరు చెప్పారు కదా జ్ఞానికి కూడా ఇచ్చగలగడానికి ఏమి అసంభవం లేదు ప్రారంభ ద్వషం చేత ఇత్యార్థులు కలుగుతాయి మీరు చెప్పారు మరి జ్ఞానికి అజ్ఞానికి ఇద్దరికి కూడా ఇచ్చగలిగితే ఇద్దరికి కూడా వ్యవహారంలో ప్రవృత్తి ఉంటే ఇతడు జ్ఞాని ఇతడు అజ్ఞాని ఏ విధంగా తెలుసుకునేది ఇద్దరి ప్రవృత్తి ఒకే తిరిగ ఉంటే ఇద్దరికి కూడా ఇత్యార్థులు సమానమే ఉంటే మరి ఇతడు జ్ఞాని ఇతడు అజ్ఞాని అని ఏ విధంగా తెలుసుకునేది స్వామీజీ మరి ఇద్దరికి వైలక్షణ్యమే ఉన్నదిగా అని ఈ విధంగా శంక చేస్తే గ్రంథి భేదాతిరేక నా కుతహిత గ్రంథి భేదము తప్ప ఇంకా ఏ వైలక్షణ్యం లేదు వీరిద్దరిలో జ్ఞానికి అజ్ఞానికి అజ్ఞాన దశలో జ్ఞాని ఎట్లా ఉండే ఇప్పుడు ఎట్లా ఉంటాడు మరి అజ్ఞానికి జ్ఞానికి వ్యవహారం సామ్యం ఉన్నది ఆయన తింటాడు ఈయన తింటాడు ఆయన వ్యవహారం చేస్తాడు ఈయన వ్యవహారం చేస్తాడు ఆయన పనులు చేస్తాడు ఈయన పనులు చేస్తాడు అన్ని సమానమే పశువాది బిశ్చ అవిశేషాత్ కూడా శంకరాచార్య వారు చెప్తారు పశుపక్షాదుల జ్ఞాని అజ్ఞాని అందరు కూడా సమానంగానే వ్యవహారం చేస్తారు వ్యవహారంలో ఏమి వ్యత్యాసం లేదు వైలక్షణ్యం లేదు దండోద్యత కరం దృష్ట మాం అయం హంతు ఇచ్చతీ ఫలాయుతం ఆరబతే ఒకనొక మంచి బలాఢ్యుడైనటువంటి వాడు క్రోధం చేత చేతుల్లో కర్రబోని పైకి ఊరికొస్తున్నాడు అనుకోండి అప్పుడు పశువు ఏం చేస్తుంది మాం అయం హంతు ఇచ్చతీతి పలాయుతం ఆరబతే ఆ పశువు ఇతడు నన్ను అనేది పలాయనమైతుంది అదే విధంగా హరిత తృణం ఉపలభ్య పచ్చ గడ్డిని చూపించి ఆ పశువును ద ద ద అని సౌమ్యంగా మనం దాన్ని పిలిచినట్లయితే ఇది నాకు అనుకూలం ఉన్నది పచ్చగడ్డి తింటే నాకు ఆకలి తీరుతుంది బుద్ధి చేత అది దగ్గరకు వస్తుంది అదే విధంగా జ్ఞాని అజ్ఞాని కూడా అట్లే ఉంటాడు ప్రతికూలం ఉన్నప్పుడు నివృత్తం అవుతాడు అనుకూలమైతే ప్రవృత్తమవుతాడు ఏమే వైలక్షణ్యం లేదు జ్ఞానికి అజ్ఞానికి పశువులకు అందరికి వ్యవహార దిశలో ఆహార నిద్రా భయమైదు నంచే తశుభరం జ్ఞానం విశేషోన్ అధిక రాణం జ్ఞానేహీన పశుభి సమాన చెప్పిందా లేదా మనకు శాస్త్రం జ్ఞానికి అజ్ఞానికి పశువులకు వ్యవహారంలో ఏమి తేడా లేదు ఆహారంలో సమానమే నిద్ర సమానమే మైథునము సమానమే గృహస్థుడిగా ఉన్నటువంటి జ్ఞాని అయితే తన గృహస్థ ధర్మ నిర్వహణ కోసము తన గృహస్థ ధర్మాన్ని నిర్వర్తిస్తుంటాడు భార్యాపుత్రదులతో కలిసిమెలిసి ఉంటాడు ఏమీ హాని లేదు ఎందుకు గ్రంథి భేదం అయింది కదా అతడు ఏ వ్యవహారం చేసినా ఏమి హాని లేదు మరి వైలక్షణం అంటే గ్రంథి భేదము తప్ప ఇంకో వైలక్షణం లేదు ఆ గ్రంథి భేదం అయిందా లేదా అని మాత్రం ఎవరికి తెలియదు స్వసం వేద్యం ఉంటుంది అంతే ప్రతిభేదం అయింది లేదా అనేది ఇతరులకు తెలియదు స్వసం అంటే తనకు మాత్రమే తెలుసు నేను దేహాదుల కంటే భిన్నంగా అసంగూడ ఉన్నానేటువంటి బుద్ధి అతనిలోనే ఉంటుంది ఇతరులకు తెలియదు ఎందుకంటే అహం బ్రహ్మాస్మ జ్ఞానము అంతఃకరణంలో అవుతుంది ఎవరి అంతకరణం వారికే ఉంటుంది కాబట్టి ఇతరుల యొక్క ఉన్నటువంటి స్థితి ఇంకోరికి తెలియదు అందువల్ల అది స్వసం వేద్యం ఉంటుంది అంతే కాని వ్యవహారంలో మాత్రం ఏం వైలక్షణ్యం లేదు మరి తేడా ఏమిటి అని అంటే గ్రంథిభేదము అంటాడు గ్రంథిభేదాతిరేకేనా గ్రంథిభేదము తప్ప వేరే వైషమ్యం అనేది వైలక్షణ్యం అనేది మూఢ బుద్ధయోహో మూర్ఖులకు అంటే అగ్నిజనులకు బుద్ధ అంటే జ్ఞానులకు వైలక్షణం ఇంతే పదవ అంకు చూడండి కారణాంతర అభావేవ విషదయతి గ్రంథి భేదం తప్ప వేరే కారణం లేదు అనే విషయాన్ని ఇంకా స్పష్టం చేస్తున్నాడు ప్రవృత్త నివృత్త్రియ మనోధియాం నపి వైషమ్యం అష్టాన విబుద్ధయోహో ప్రవృత్తి ఎందుగాని నివృద్ధి ఎందుగాని దేహేంద్రియ మనోబుద్ధుల చేత వృద్ధి నివృత్తి జరుగుతుంది వ్యవహారం జరగాలంటే వ్యాపారము క్రియ జరగాలంటే ఎక్కడ జరుగుతుంది అది స్థానంతో తా కర్త కరణం చెవిధ పృథక్ చేస్తా దైవంచైవాపంచమం శరీరము ఇంద్రియాలు ప్రాణాలు మరియు దైవము ఈ మొదలైనటువంటి వాటి చేత కర్మ జరుగుతుంది అది ప్రారంభానుసారంగా జరుగుతూనే ఉంటుంది ప్రవృత్తిలో జ్ఞానికి అజ్ఞానికి ఏమి వైలక్షణ్యం లేదు వ్యత్యాసం లేదు తేడా లేదు కాని వైలక్షణ్యం ఏమిటి అనంటే గ్రంథి భేదము ఆ గ్రంథి తద్భేదం మాత్రమే వైషమ్యం మూడబుద్ధయో గ్రంథి ఉంటుంది అజ్ఞానులకు గ్రంథి భేదం ఉంటుంది జ్ఞానులకు జ్ఞానులకు తాదాత్మ్యస నివృత్తం అయింది జ్ఞానం చేత ఇంతనే తేడా ఇంకా ప్రవృత్తి నివృత్తి దేహేంద్రియాలతో సకల వ్యవహారాలు జ్ఞానికి అజ్ఞానికి సమానమే ఏం వైషమ్యం లేదు నకించేదీ వైషమ్యం ఏమి తేడా లేదు ఏం వైలక్షణ్యం లేదు అని చెప్తున్నాడు ఉక్తార్థే దృష్టాంతం మహా ఈ విషయంలో ఒక దృష్టాంతాన్ని చెప్తున్నాడు వ్రాత్య శ్రోత్రియోర్వేద పాఠ పాఠ కృత నాహ రాధావస్థి భేద సోయం న్యాయోత్రాం ఏ విధంగా వ్రాచ్యుడు ఉంటాడు శ్రోత్రియుడు ఉంటాడు ఇద్దరు ఉంటారు ఈ ఇద్దరులో తేడా ఏమిటి వైలక్షణ్యం ఏమిటి అంటే శ్రోత్రియుడు వేద చేస్తాడు వ్రాత్యుడు వేద చేయడు వీరిద్దరులో ఇంతే తేడా ఇక మిగతా ఆహారాది విషయాల్లో ఇద్దరు సమానమే అని దృష్టాంతం ఇచ్చినాడు అదే విధంగా జ్ఞానికి అజ్ఞానికి గ్రంథి భేదం అనేది ఒకటే వైలక్షణ్యం విలక్షణత భేదం అంతేగాని ఇంకా వేరే వైలక్షణమేమి లేదు వేరే కారణమేమి లేదు అని ఈ వ్రాత్య శ్రోత్రియ దృష్టాంతం ఇచ్చినాడు వ్రాత్యుడు అంటే ఎవరికంటారు శ్రోత్రియుడు మొదలు వ్రాత్యుడు ఎవరు చూడండి వ్రాత్య వ్రాతాత్ సమూహాత్ అంటే బ్రాహ్మణ క్షేత్రీయ వైశ్య సమూహాత్ అనుపనయన అననుష్ఠాన పర చెవతి యత్ సహ వ్రాత్య అనే విధంగా మనకు కోసం చెప్తుంది వ్రాత్య అంటే వ్రతం నుండి వ్రతం అంటే సమూహం ఏం సమూహము బ్రాహ్మణ క్షేత్రీయ వైశ్యం అనేటువంటి నుండి అతడు చ్యుతుడైనాడు పతనమైనాడు ఎందుకు అనుపనయన ఉపనయన సంస్కారం లేనివాడయి అననుష్ఠాన పరహ వేద పారాయణకు అయోగ్యుడు వేద పఠనం చెయ్యాలంటే వేద పారాయణం చేయాలంటే ఉపనయన సంస్కారం గలవాడే చెయ్యాలి అనేది శాస్త్ర నియమం ఎవనికైతే ఉపనయన సంస్కారం లేదో వాడు వేద అధికారి కాదు వానికే వ్రాత్యుడు అంటారు ఉపనయన సంస్కారం చేసుకోలేదు అది వేద పఠనానికి అధికారి కాదు వేద చేయడు అందువల్ల అతడు వ్రాత్యుడు అనబడతాడు ఉపనయన సంస్కారము పదహారు సంవత్సరాల పర్యంతము బ్రాహ్మణులకు చేయవలసి ఉంటుంది అనే ఐదు సంవత్సరాల నుంచే చేయవచ్చు కానీ చివరికి పేద బ్రాహ్మణులు ఉపనయన సంస్కారం చేయలేకపోతే ఎందుకంటే ఉపనయన సంస్కారం కిచిత వ్యయముతో కూడుకున్నటువంటిది ఎందుకంటే అనేక మంది వారి యొక్క జ్ఞాతి వాళ్ళను బ్రాహ్మణ జాతి వాళ్ళని అందరినీ పిలవడం అనేది సమారంభం చేసేది దానాలు దక్షిణలు ఇచ్చేది ఉంటది కాబట్టి అది చేయలేనటువంటి బీద బ్రాహ్మణులు పదహారు సంవత్సరాల వరకు చేయవచ్చు ఒకవేళ పదహారు సంవత్సరాలు దాటితే అతడు వ్రాడు అనపడతాడు ఆ పిల్లవాడు వ్రాడు అనపడతాడు ఉపనయన సంస్కారం కాలేదు కదా ఇక ఇరవై సంవత్సరాల అవధి వరకు క్షత్రియులు చేసుకోవాలి ఉపనయన సంస్కారం పన్నెండు సంవత్సరాల నుంచి పదహారు సంవత్సరాల వరకు కూడా చేసుకోవచ్చు చివరికి లాస్ట్ కు ఇరవై సంవత్సరాల వరకు క్షత్రియుడు ఉపనయన సంస్కారం చేసుకోవాలి అప్పటికి కాకపోతే వ్రాడు అనపడతాడు ఇక వయసులైతే పదహారు సంవత్సరాల నుంచి ఇరవై నాలుగు సంవత్సరాల పర్యంతము ఉపనయన సంస్కారం చేసుకోవాలి ఇరవై నాలుగు సంవత్సరాలు దాటితే ఉపనయన సంస్కారం కావింపబడకపోతే అతడు వ్రత్యుడు అతనికి వేద పారాయణం నందు వేద వేద పఠనం అధికారం లేదు ఈ విధంగా వ్రాని యొక్క వ్యాఖ్యానము ఓషాది గ్రంథాల్లో చెప్పబడింది మనుస్మృతి మొదలైనటువంటి వాటిలో చెప్పబడింది ఇక శ్రోత్రియుడు అంటే ఎవరి కింద టిప్పనం ఉంది రెండవ టిపణం చూడండి యజ్ఞోపవీత ధారణకే అనంతరం సాంగ అంటే షట్ అంగ సహిత సకల్పు అంటే కల్ప సహితంగా అంటే ఏమిటి అర్థ ఆరు కర్మ విధాన సహిత స్వశాఖాగత వేదిక అధ్యయన కరి సంపన్న అవరు షట్ కర్మ రథ బ్రాహ్మణాదికు శ్రోత్రి అయ్యేహే శ్రోత్రియుడు అంటే ఎవరి కనాలి యజ్ఞోపవీత ధారణ కరికే అంటే మోంజీ బంధన్ ఉపనయన సంస్కారం కావింపబడి తదనంతరము అంగ సహిత ఆరు అంగాల సహితంగా వేదమునకు ఆరు అంగాలు శిక్ష వ్యాకరణం చందో నిరుక్తం జ్యోతి సంతత కల్పేతంగా వేదశాహు మనిషిన అని చెప్పిన శిక్ష వ్యాకరణము ఛందస్సు కల్పము జ్యోతిషము మొదలైనటువంటి ఆరు అంగాలు ఉంటాయి ఆరు అంగాలను అధ్యయనం చేయాలి ఆ ఆరు అంగాలను అధ్యయనం చేసిన తర్వాతనే వేదాధ్యయనం చేయాలి కానీ వేదానికి ఇవి ఆరు అంగాలు కాబట్టి అంగ సహిత అంగి వేదాధ్యయనం ఉంటుంది మరి స కల్ప కల్ప కల్పశాస్త్రం ఉంటుంది అంటే యజ్ఞగాది కర్మలు కాని విధి విధానం వాటిని చక్కగా అక్కడ ఏర్పరిచి విధానం చేసి చూపెట్టింది మరి అర్థము అంటే వేద మంత్రాలకు అర్థం ఏముంటది అవన్నీ కూడా చెప్పింది కర్మ విధానం సూచించబడింది ఇవి అన్ని తెలిసిన వాడు ఉండాలి వీటన్నిటి జ్ఞానం ఉండాలి ఇట్లా ఉండి స్వశాఖ రూప వేదికే అధ్యయనం కలిగి వారి వారి శాఖలు ఉంటాయి యజుర్వేదీలు మరియు ఆయా వేదాలకు సంబంధించిన శాఖలు ఉంటాయి ఆ శాఖలకు సంబంధించిన వారి వారి వేదాధ్యయనము తప్పకుండా చేస్తూ ఉండాలి వీటన్నిటి సహితంగా మరియు షట్కర్మ రత ఆరు కర్మలతో కూడిన వాడై ఉండాలి షట్కర్మ యుక్తుడు ఉండాలి షట్కర్మ అంటే ఏంది అధ్యాపనం అధ్యయనం యజనం యాజనం తథా దానం ప్రతిగ్రహం చేయవ బ్రాహ్మణనామ కల్పయత అని విధంగా మనుస్మృతి ఒకటో అధ్యాయం ఎనభై ఎనిమిదో శ్లోకంలో చెప్పింది ఉన్నది బ్రాహ్మణుడైనటువంటి వాడు షట్కర్మ ఉండాలి షట్ కర్మలు ఆరు కర్మలు ఆరు కర్మలు ఏవి అధ్యాపనం అంటే పురుషుడైతే పురుషులకు పేద అధ్యయనం చేపిస్తూ ఉండాలి ఇక బ్రాహ్మణ స్త్రీ స్త్రీలకు చేపిస్తూ ఉండాలి మరియు యజనం అంటే తాను నిత్య అగ్నిహోత్రాదులు చేస్తూ ఉండాలి మరి ఇతరులతో చేయిస్తూ ఉండాలి అదే విధంగా తాను యోగ్యమైనటువంటి పాత్రులైనటువంటి వారికి సువర్ణదానము విద్యాదానము మొదలైనవి చేస్తూ ఉండాలి మరి శాస్త్రోచితమైనటువంటి ధనార్జన చేసినటువంటి వారు ఎవరైతే ధనవంతులు ఉంటారో వాళ్ళ ద్వారా దానాన్ని గ్రహించాలి ఎవరిని ఉండంటే వారి నుంచి దానాన్ని గ్రహించకూడదు ఎందుకంటే వాళ్ళ దోషాలు తీసుకున్న వానికి వస్తాయి అందుకని తీసుకునే ముందు విచారం చెయ్యాలి సక్రమంగా సంపాదించండా అక్రమంగా సంపాదించండా విచారం చేసి శాస్త్రీయ మార్గం ద్వారా ధనాన్ని ఆర్జించాడు అని నీకు విశ్వాసం ఉంటే అతని నుంచి దానంగా స్వీకరించాలి కాబట్టి పాత్రులను ఎరిగి దానం చెయ్యాలి పాత్రుడైనటువంటి వారి నుంచి ధనాన్ని దానంగా స్వీకరించాలి ఇవి రెండు మరి యజ్ఞం తాను చేయాలి ఇతరులతో చేయించాలి ఇవి రెండు మరి అధ్యయనం తాను చెయ్యాలి ఇతరులతో చేయించాలి ఇవి రెండు ఈ ఆరు షట్ కర్మలు బ్రాహ్మణునికి ఈ ఆరు కర్మలు విధానం చేయబడింది శాస్త్రంలో ఇవన్నీ ధర్మాలతో కూడినటువంటి వాడు శ్రోత్రియుడు అనబడతాడు ఈ శ్రోత్రియునికి మరి వ్రాత్యునికి ఏం తేడా వ్రాత్యునికి వేదాధ్యయనం నందు అధికారం లేదు వేద పఠనం చేయడు శ్రోత్రియునికి వేదాధ్యయనం నందు అధికారం ఉంది వేద పఠనం చేస్తాడు ఈ ఒక్క విషయంలో విలక్షణత తప్ప ఇంకా మిగతా విషయాల్లో వ్రాత్యుడు భోజనం చేస్తాడు శ్రోత్రియుడు భోజనం చేస్తాడు అతడు నిద్రపోతాడు ఇతడు నిద్రపోతాడు వ్యవహారం అతను చేస్తాడు ఇతడు చేస్తాడు అన్ని సమానమే కానీ వేద పఠనం నందు వ్రాత్యునికి శ్రోత్రుని తేడా ఏమిటి వేద పఠనము వేద ఆ పఠనం ఇంతే తేడా తప్ప ఇంకా వేరే వైలక్షణం లేదు అదే విధంగా జ్ఞానికి అజ్ఞానికి ఏం తేడా అంటే గ్రంథి భేదం జ్ఞానికి గ్రంథిభేదం ఉంటుంది అజ్ఞానికి గ్రంథి కాలేదు ఇంతనే వైలక్షణం తప్ప మిగతా ఆహార నిద్ర భయం ఐదు నుంచి మనం చెప్పిన ప్రకారంగా అన్ని వ్యవహారాల్లో జ్ఞానికి అజ్ఞానికి సమానమే అని తెలుసుకోవాలి పద్నాలుగో అంకం చూడండి జ్ఞానిన గ్రంథి శూన్యత్వే గీతా వాక్యం ప్రమాణయతి జ్ఞానికి గ్రంథి భేదమైన విషయంలో గీత ప్రమాణం చూపెడుతున్నాడు నా ద్వేష్టి సంప్రవృత్తాన్ని కాంక్షతి ఉదా సేన వదా సేన ఇతి గ్రంథి మీద వచ్చతే దుఃఖాన్ని సంప్రవృత్తాన్ని నా తటస్థపడినప్పుడు నాకు ఎందుకు దుఃఖం కలిగి దుఃఖాన్ని ద్వేషించడు సుఖాలు లేకుండా పోయినప్పుడు నాకు సుఖం కావాలని ఆకాంక్ష చేయడు కోరడు రెండిట్లో సమానంగా ఉంటాడు సుఖదుఖ్య సమయకృత్వ లాభాలాభు జయ జయో తుల్యో మిత్రారి ఇవన్నీ భగవద్గీతలో జ్ఞాన యొక్క లక్షణాలు సాధకుని యొక్క లక్షణాలు రెండు సమానమే సాధనావస్థలో ఏ లక్షణాలు ఉంటాయో అవే సాధ్యమైన తర్వాత జ్ఞాని యొక్క లక్షణాలు ఉంటాయి జ్ఞాని లక్షణాలు సాధకుని లక్షణాలు వేరే ఉండవు అందుకని జీవన్ముక్త లక్షణాలు సాధకుని యొక్క లక్షణాలు రెండు సమానమే ఉంటాయి సాధనావస్థలో ఉన్న లక్షణాలే సాధ్యావస్థలో ఉంటాయి ఎందుకంటే సాధ్యం పట్టుబడాలంటే శాస్త్రోచితమైనటువంటి గుణాలు దైవీ సంపత్తి ఉండాలి అద్వేస్త సర్వభూతానం మైత్ర కరుణ అని అధ్వ గుణాలు ఏవైతే పన్నెండో అధ్యాయంలో చెప్పబడ్డాయో అమానిత అదం భిత్ అనంటూ పదమూడో అధ్యాయంలో ఏ గుణాలు అయితే చెప్పబడ్డాయో మరియు అభయం సత్వ సంశుద్ధి జ్ఞాన యోగ అనంటూ పదహారో అధ్యాయంలో ఏవైతే గుణాలు చెప్పబడ్డాయో ఇవన్నీ కూడా సాధకంలో ఉండాలి అట్లే మరి భవద్గీత రెండో అధ్యాయంలో యాభై ఐదో శ్లోకం నుంచి ప్ర జహాతి యథా కామన్ సర్వాన్ పార్త మనోగత ప్రజ్ జీవన్ ముక్తుల చెప్పబడ్డాయో అవి కూడా సాధకుని లక్షణాలే సాధకుడు జ్ఞానాన్ని ఎప్పుడు పొందుతాడు ప్ర జహాతి కామన్ సర్వాన్ పార్త మనోగతన్ మనోగతాన్ అంటే హృదయగతాన్ ఉన్నటువంటి సర్వాన్ కామన్ యథా ప్ర ఎప్పుడైతే లెస్సగా వదిలిపెడతాడో అప్పుడే అతడు ముక్తుడనబడతాడు అదే హృదయ గ్రంథి యొక్క విచ్ఛేదం అంటాం ఇప్పుడు అదే చెప్పుకుంటూ వచ్చాము కదా ఎలా సర్వే ప్రముచ్చే కామాయ హృదయ శ్రీతాహ అత మర్త అమృతో భవతి అత్ర బ్రహ్మ సమస్మృతే అని మనము రెండు శ్లోకంలో చెప్పుకుంటూ వచ్చాం కదా ఆ జీవన్ముక్తిని లక్షణాలే సాధకుని లక్షణాలు సాధకుని లక్షణాలే జీవన్ముక్త లక్షణాలు భగవద్గీతలో చెప్పినటువంటి ఈ సంపత్తి ఏదైతే ఉన్నదో అదంతా కూడా జ్ఞానికి ఉంటుంది అని ఉదాహరణగా పద్నాలుగో అధ్యాయంలోని శ్లోకం చూపించాడు నా ద్వేష్టి సంప్రవృత్తాని అని ఇదే జ్ఞానికి గ్రంథి భేదం అయింది అనుటలో నిదర్శనం భగవద్గీత ప్రమాణం ఆ శ్లోకాన్ని వ్యాఖ్యానం చేస్తున్నాడు రామకృష్ణ వారు పదహారో అంకము సంప్రవృత్తాని ప్రాప్తాని దుఃఖాన్ని నా ద్వేష్టి ప్రాప్తమైనటువంటి దుఃఖాలను చూసి అయ్యో నాకు దుఃఖాలు ఎందుకు కలిగినవి అని దుఃఖాలను ద్వేషించడు నివృత్తి సుఖాన్ని నా కాంక్షతీ తన నుండి సుఖాలు దూరం అయితే అయ్యో నాకు సుఖాలు కలగకపాయా కదా సుఖాలు కలుగుతలేవు కదా అనేటువంటి ఆకాంక్ష చేయడు వాటిని కోరడు ఎట్లా ఉంటాడు ఉదాసీన వత్ వర్తతే ఇత్యర్థ ఉదాసీను వలె ఉంటాడు వత్ అంటే వలె ఈ శబ్దం చాలా మహత్తరమైనటువంటిది ఉదాసీనుని వలె ఉంటాడు కానీ ఉదాసీనుడు ఉండడు జ్ఞాని నిరంతరం కృషి చేస్తూనే ఉంటాడు ఉదాసీనుని వలె ఉంటాడు అంటే అజ్ఞాని ఏ విధంగా వ్యవహారికమైనటువంటి కర్మల ఎందు అతడు రాగపూర్వకంగా ప్రవృత్తి అవుతాడు ఆ విధమైనటువంటి రాగపూర్వక ప్రవృత్తి ఉండదు జ్ఞానికి అశాస్త్రీయమైనటువంటి వ్యవహారం పట్ల ఉదాసీనంగా ఉంటాడు కానీ శాస్త్రీయ వ్యవహారంలో ఉదాసీనంగా ఉండడు చేస్తాడు ఎందుకంటే ప్రారంభం ఉంది కదా కావాలని చేయడు విధిపూర్వకంగా చేయడు కానీ ప్రారంభ బలం చేత అతడు ప్రారంధానికి వివశుడై చేస్తాడు నిరంతరము దైవ కార్యాల్లో జన కళ్యాణముల గురించి సత్సంగాలు చేయడము విద్యాదానం చేయడము గ్రంథాలు రాయడము మొదలైనటువంటి కార్యాల్లో నిమగ్నుడు అవుతాడు ఉదాసీను వలి ఉంటాడు కానీ ఉదాసీనుడు ఉండడు మరి ఎట్లా ఉంటాడు అంటే దుఃఖాలు ప్రాప్తమైనప్పుడు వాటిని ద్వేషించడు మరియు సుఖాలు దూరం అయితే కావాలని కోరడు ఎందుకు గ్రంథి భేదాత్ గ్రంథిభేదం ఉన్నందు గ్రంథి భేదం ఉన్నందు నిదర్శనము అంటాడు గ్రంథిభేద అగ్రంథి భేద జ్ఞానికి అజ్ఞానికి ఇంతనే తేడా అంటాడు గ్రంథిభేదం జ్ఞానికి అయింది కాలేదు మరి గ్రంథిభేదమైనట్టు నిదర్శనం ఏమిటి అంటే భగవద్గీత ప్రమాణం అని చెప్పినారు పదిహేడో అంకం ఇదం వాక్యం ఔదాసీన్య విధి నా గ్రంథిభేదే ప్రమాణం ఇది శంకతే ఉదాసీనవత అని అంటే భగవద్గీత ప్రమాణం వచ్చారు కదా ఆ ఉదాసీన శబ్దం ఉందో ఇది ఔదాసీన విధి పరం నాతు గ్రంథిభేదే ఉదాసీనంగా ఉండాలి అనేటువంటి విధానం చేయబడింది గ్ర అంతేగాని గ్రంథి విషయంలో ఇది ప్రమాణం కాదు అతనికి గ్రంథిభేదం అయినట్టుగా మీరు ప్రమాణ రూపంలో ఈ శ్లోకాన్ని ఇచ్చారు ఉదాసీనవత అది ఉదాసీన విధి పరం ఉన్నది విధానం చేయబడింది కాని గ్రంథి భేద విషయంలో అది ప్రమాణం కాదు అప్పుడు గురుదేవుడు సమాధానం చెప్తున్నాడు చేదాసీన్యం అనే శబ్దం ఏదైతే ఉందో అది విధేయం ఉన్నది అంటే విధి పరం ఉన్నది అని శిష్యుడు శంక చేస్తే ఇది చేంక చేస్తే అది కుదరదు ఎందుకనంటే ఆ ఉదాసీన శబ్దంతో పాటు మతు ప్రత్యేది అక్కడ ఏది వత్ అని ఉదాసీన వత్ ఆ వత్ అనే శబ్దం వ్యర్థమైపోతుంది అని ఆయన అన్నాడు ఉదాసీన విధి పరము అని ఉదాసీన శబ్దాన్ని గనక తీసుకున్నట్లయితే వత్ శబ్దం వ్యర్థమైపోతుంది ఉదాసీను వలి ఉంటాడు అని చెప్పినాడే ఉదాసీనంగా ఉండాలి అని చెప్పలేదు అప్పుడు శిష్యుడు అంటాడు అస దేహాద్యా నశక్త ఇది ఉదాసీనంగా ఉంటాడు అని అంటే దాని అర్థం ఏంటి అంటే జ్ఞాని పురుషుడు దేహేంద్రియాలు ఏ కార్యం చేయుటందు కూడా అసమర్థములు ఉంటాయి కావునా ఉదాసీనంగా ఉంటాడు ఏ పని చేయక ఉంటాడు అందుకని ఉదాసీన శబ్దము ఏ పని చేయక ఊరగే కూర్చుంటాడు అని అర్థం అంతేగాని గ్రంథి విచ్ఛిన్నం ప్రమాణం కాదు అని శిష్యుడు శంకిస్తే గురుదేవుడు అంటాడు ఆ విధంగా ఏ వ్యాపారం చేయకుండా దేహేంద్రియాదులు పని చేయకుండా ఊరకే కూర్చుంటాడు అంటే బహుశాది రోగమేమో అంటాడు సోపహాసంగా సమాధానం చెప్తున్నాడు పంతొమ్మిదవ అంకం చూడండి విధి పరత్వే వచ్చర్థ సీ పరిహరతి ఉదాసీనము అనే శబ్దం చేత ఊరికే కూర్చుండాలి అనేటువంటి విషయంలోనే విధిగా చెప్పబడింది కానీ గ్రంథి భేదమునందు కాదు అని ఒకవేళ అన్నట్లయితే వత్సబ్దము వ్యర్థం అయిపోతుంది అని శంకను పరిహారం చేసినాడు తదా వత్సబ్ద వ్యర్థత అని అంటూ అప్పుడు మళ్ళీ శిష్యుడు శంక చేస్తున్నాడు ఇరవై అంకం చూడండి జ్ఞాని దేహాదేహ ఆ కార్యక్షమృతి నత గ్రంథి భేదాత్ ఆశంక్య ఉపహసతి నశక్త ఇది శిష్యుడేమంటాడంటే జ్ఞానం కలిగినందువల్ల జ్ఞాని యొక్క దేహేంద్రియాదులు ఏ కార్యం చేయుట ఎందు కూడా సమర్థములు కావు అందువల్లనే అతనికి అప్రవృత్తి ఉంది అంతేగాని నూ గ్రంథి భేదాత్ గ్రంథి విచ్ఛిన్నమైనందు వలన అతడు ఉదాసీనుడిగా ఉంటాడనేటువంటి విషయంలో తాత్పర్యం లేదు అని ఈ విధంగా శంకించినట్లయితే అప్పుడు సోపహాసంగా గురుదేవుడు సమాధానం చెప్తాడు అస దేహాద్యా శక్త నా ఇది చే అతడు ఉదాసీనంగా దేహేంద్రియాదులు పనిచేయకుండా కూర్చొని ఉంటాడంటే బహుశా అది రోగం కావచ్చు అంటాడు భగవద్దు కో దోష అప్పుడు శిష్యుడు అంటాడు సరే తత్వజ్ఞానం కలిగినందువలన దేహేంద్రియాదులు పనిచేయకుండా కూర్చుంటాడంటే ఆ తత్వజ్ఞానమే ఒక రోగం కావచ్చు ఇదేమి దోషం కాదు అని ఈ విధంగా శిష్యుడు శంక అప్పుడు రెండు శ్లోకాన్ని ప్రవృత్తం చేస్తున్నాడు తత్వ బోధం క్షయం వ్యాధిం మన్యంతేయే మహాదియహాం ప్రజ్ఞాతి విషద ఏ మహాదేహ తత్వబోధం క్షయం వ్యాధిం మన్యంతే ఏ మహాబుద్ధిశాలుడైనటువంటి వాళ్ళు తత్వబోధను ఒక మహా వ్యాధిగా అనుకుంటారో వారి యొక్క ప్రజ్ఞ అంటే వారి యొక్క బుద్ధి అతి విశద చాలా వైశద్యం కలిగినటువంటిది అంటే మహా గొప్ప బుద్ధిమంతులు వారు ఏ కల్పన చేయుటయందు సమర్థులు కారు వారికి ఏమి అసాధ్యం ఉన్నది తేసం కిం దుశ్శకం వద వారికి ఏం అసాధ్యం ఉన్నది చెప్పు అంటాడు అంటే సోపహాసంగా అంటే ఎవరైతే తత్వజ్ఞానమును మహా రోగముగా భావిస్తారో తత్వజ్ఞానం కలిగినందువలన ఒక రోగిస్తు జ్ఞాని పురుషుడు ఏ వ్యాపారం చేయకుండా ఏ కార్యమునందు చేయుట అసమర్థుడై ఉంటాడు అందుకని తత్వజ్ఞానమే ఒక రోగముగా భావిస్తారు ఒక క్షయ వ్యాధిగా భావిస్తారో అటువంటి వారు మూర్ఖులు అని అర్థం అంతే ఈ తత్వజ్ఞానాన్ని ఒక క్షయవాదిగా భావించేటువంటి మూర్ఖులకు జ్ఞాని యొక్క అవస్థ ఏమి తెలుసు అంటాడు ఎందుకంటే జ్ఞాని యొక్క మరము జ్ఞానికే ఎరగ అని చెప్పింది ఉన్నది కదా విద్వాన్వ విజానాథి విద్వ్జన పరిశ్రమ నెహివంద్య విజానాథి గుర్వి ప్రసవ వేదన గుడ్రాలికి ప్రసవ ఎట్లా ఉంటుంది తెలుసా ఇప్పుడు అంటే ఎవరికి అనుకోండి ప్రసవ అనేది ఒక సంతానం పొందినటువంటి తల్లికి తప్ప గుడ్రాలకి ఏం తెలుసు అని నానుడి వాడుకునేవారు విద్వాన్ ఏవో విజానాథి విద్వాను యొక్క పరిశ్రమ విద్వాను యొక్క తపస్సు ఆయన యొక్క కష్టము సాధన అంత విద్వానుకే తెలుస్తుంది కానీ అజ్ఞానికే మెరక అంటాడు జ్ఞానికే ఎరక జ్ఞాని మరము అజ్ఞానికి ఏ జ్ఞాని మరము కొంటాశాలలో ఉన్న తెడ్డుకే మేరక అట్లా తత్వజ్ఞాని యొక్క పరిశ్రమ అతని యొక్క తపస్సు ఆయన యొక్క సాధన ఆ విధంగా తపస్సు చేసినటువంటి అన్య జ్ఞానికే తెలుస్తుంది ఆ జ్ఞానికి తెలియదు జో మహాబుద్ధి వాళ్ళ తత్వబోధుకు క్షయరూపు రోగం అంతే హే తి బుద్ధి అతిశయ శుద్ధ హే అవరు తినుకు క్యా దుశక హే ఇంకా వారికి ఏమి దుశ్శకము అంటే ఏమి అసాధ్యము ఏమైనా చెప్తారు అంటాడు ఇరవై నాలుగో అంకము దుశ్శకం అంటే అంటే ఇటువంటి ముర్ఖులకు జ్ఞాన విషయంలో కల్పన చేయుట ఎందు అసాధ్యం ఏమున్నది అంటాడు రెండు వందల డెబ్బై ఒకటో శ్లోక పర్యంతం తెలుసుకున్నాము మిగతా విషయం రేపు తెలుసుకున్నాము హరి ఓం తచ్చం సహనా సహనౌన సహ వీర్యం కర తేజస్